కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఆరోవ చాప్టర్ నాన్నగారి ప్రియ శిష్యుడు మా నాన్నగారు వింజమూరి వెంకటలక్ష్మి నరసింహారావు గారు సంస్కృత పండితులు నాటక రచయిత కవి నా చిన్నప్పుడు నాన్నగారు మెక్లారిన్ హైస్కూల్లో తెలుగు పండిట్గా పనిచేశారు ఆయనకు భక్తిశ్రద్ధలు గల శిష్యులు అనేక మంది ఉండేవారు వారిలో ఈ లక్షణాలు ఎక్కువ పాళ్లలో ఉన్న స్పెషల్ శిష్యుడు ఒకడుండేవాడు ఇతడు ఓక విచిత్రమైన వ్యక్తే పరమానందయ వారు కాదు కాని ఏది చెప్పినా బుర్రలోకి తొందరగా ఎక్కదు ఎక్కితే బ్రహ్మాండంగా చేసేస్తాడు అర్థం చేసుకోవడానికి టైం తీసుకుంటాడు అంతే ఈ వెంకట్రావు నాన్నగారి ప్రియ శిష్యుడు మంచివాడు నమ్మకస్తుడు నాన్నగారి పనులన్నీ అతనే చేసిపెట్టేవాడు అంతేకాకుండా బజారు పనులు కూరలు కొనగడం నుంచి దొడ్లో కరివేపాక్కోయాలన్నా దాలిమీద పాలు కాచడానికి గోడుమీద నుంచి పిలకలు తేవాలన్నా నాయనా వెంకట్రావు కొంచెం ఈ పనిసేచిపెట్టు అనడం తర్వాయి చేసేసేవాడు అప్పటికాల శిష్యులు అలాగే ఉండేవారు మరి ఏం చేస్తాం ఓ ప్రక్కన వద్దుబాబోయ్ అంటున్న అన్నయ్యని నన్ను కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పేవారు వెంకట్రావు తెలివి తక్కువవాడు కాదుగాని కస్త మూర్ఖుడు అతనింటి పేరు సీతో ఉండేది నేను క్రాక్ వెంకట్రావు అని పేరు పెట్టాను నాన్నగారు ఎన్నో నవలలు నాటకాలు పద్యాలు రాసారు వాటి ప్రచురణ కోసం తరుచు మద్రాసు వెళ్లేవారు అన్నయ్య ప్రభాకర్ నాన్నగారితో తప్పనిసరిగా తోవకలాగా వెళ్లేవాడు ఒకసారి నాన్నగారు ఎందుకో మద్రాసు నుంచి కలకత్తా వెళ్లవలసి వచ్చింది నన్ను సీతని వెంకట్రావుతో చామర్లకోట స్టేషన్కు పంపమని టెలిగ్రామ్ ఇచ్చారు ఎక్కడికి వెళ్ళినా నాన్నగారు మాకు బొమ్మలు తినుబండారాలు తెచ్చేవారు ఈసారి కూడా తెచ్చుంటారని అమ్మ ఒక చిన్న ఖాళీ పెట్టా బొమ్మలు వగైరా పెట్టుకోవడానికి వెంకట్రావు చేతికిచ్చి పంపించింది సామర్లకోట స్టేషన్లో కలకత్తా మెయిల్ సేపే ఆగింది మా లాగా ఇటు వెళ్లేది కలకత్తా మెయిలు అటు వెళ్లేది మద్రాస్ మెయిలు అనేవాళ్లు ఆ రోజుల్లో నాన్నగారిని అన్నయ్యని కలిసాం నాన్నగారు తెచ్చిన బొమ్మలు గౌన్లు స్వీట్లు వెంకట్రాపేటలో సర్దాడు నాన్నగారు సీతకి నాకు లైన్ జ్యూస్ ఇప్పించారు ఆ రోజుల్లో అది కూడా సోడా బాటిల్స్లోనే అమ్మేవారు మేము జ్యూస్ తాగుతుంటే కాకినాడుకు వెళ్లే కనెక్టింగ్ ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందని తెలియపరచడానికి కూసింది నాన్నగారికి కంగారు కదా పిల్లల్ని తీసుకుపోమ్మని హెచ్చరించాడు వెంకట్రావుని పెట్టిన ఒక చేత్తో నా చెల్లెలు సీతను మరో చేత్తో పట్టుకుని పరుగుల మీద నడిచాడు వెంకట్రావు ఐదు గజాల పరికిణీని పైకి పట్టుకుని బొమ్మలాగా వాళ్లతో కూడా నేను పరిగెత్తాను ఆ రోజుల్లో అంటే డెబ్బై ఐదేళ్లకి క్రిందట పరికిణీలకు ఎన్ని కుచ్చుళ్ళుంటే అంత ఫ్యాషన్ అన్నమాట రన్నింగ్ రేస్లో నేను ఎప్పుడూ ఫస్ట్ వచ్చేదాన్ని వెంకట్రావు కంటే ముందు పరిగెత్తి దొరికిన కంపార్ట్మెంట్లోకి ఎక్కేశాను అప్పటికి ట్రైన్ నెమ్మదిగా కదులుతోంది నేనెక్కిన కంపార్ట్మెంట్కి ఆ చివర ఈ చివర రెండు తలుపులున్నాయి నేను మొదటి తలుపులో నుంచి ఎక్కాను దిగిపో దిగిపో ఇంకో ట్రైన్లో వెళదాం అన్న వెంకట్రావు అరుపులు విని నేను కిందకి దిగిపోయాను క్రాక్ వెంకట్రావు సీతని రైల్లోకి ఎక్కించి మళ్ళా నన్ను ఎక్కే నేను మళ్ళా దగ్గరగా ఉన్న తలుపులో నుంచి ఎక్కేశాను పిచ్చినాకుడికి వెంకట్రావు అదే సమయంలో సీతను మళ్ళా కిందకి దింపేసి ఆ చేతిలో పెట్టేందుకో రైల్లో పెట్టేశాడు నేను నా చిల్లలు కింద ఉండిపోయిందని మళ్ళా దూకేశాను ఈసారి వెంకట్రావుకు సీతను మళ్ళా ఎక్కించేసి పెట్టెను కిందకు లాగేశాడు ఇదంతా వ్రాయడానికి చెప్పడానికి ఇంత టైం పట్టింది కానీ లారల్ అండ్ హార్డీ పిక్చర్లో లాగా లారల్ అండ్ హార్డీ పిక్చర్ లాగా ఘట్టం లారర్ల ఎండ్ హార్డీ పిక్చర్లో ఘట్టంలాగా త్రుటీలో జరిగిపోయింది అప్పటికే ట్రైన్ కొంత త్వరగా నడవటం మొదలెట్టింది నా దృష్టంతా నా ఏడేళ్ల చెల్లెలు ఒక్కరితే రైల్లో వెళ్లిపోతుంది కాపాడాలని ఎలాగో పరిగెత్తి రైల్లోకెక్కానో నాకే తెలియదు పరికిణీ చినిగిపోయింది మోచేతులు మోకాళ్లు గీసుకుపోయాయి రైల్లో వాళ్లు నా చేతులు పట్టుకుని పైకిలాగి సహాయం చేశారు కనుక పెద్ద ప్రమాదమేమీ జరగలేదు రైల్లోకెక్కగానే నేను సీత ఏడవడం మొదలుపెట్టాం అప్పుడు నాకు పదేళ్లు సీదక్ ఏడేళ్లు ఆ కంపార్ట్మెంట్లో ఉన్న ఓ పెద్ద మనిషి తెలుగు మేస్టారమ్మాయిలా భయపడకండమ్మా మీ ఇంటి దగ్గర దిగబెడతాలేండి అన్నాడు టిక్కెట్లు మా దగ్గరలో వెంకట్రావు దగ్గరున్నాయి అని ఏడుస్తూ చెప్పాను ఏమీ పర్వాలేదు నేను చూసుకుంటా అన్నాడు కాకినాడ స్టేషన్లో మమ్మల్ని జాగ్రత్తగా దింపి స్టేషన్ మాస్టర్తో జరిగిన విషయం చెప్పి మమ్మల్ని మా ఇంటి దగ్గర అప్పగించాడా పెద్ద మనిషి ఈ సంఘటన ఎలా మర్చిపోగలను